ీవా గణపతి కవీకవీనాపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రువం వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరభా శంకరాచార్యమస్మార్యపే గురు పరంపరా మత్స్యాదిరవతారవతారరవత స వసు పర పరిపల్యవతాపీహం అవతారవత అంటే అవతారము గలవాడు అవతారం అంటే ఏమిటో తెలుసునండి మీకు దృష్టాంతం చెప్తా ఓ నుయ్యి ఓ పాడు పాడు ఏదో మొత్తానికి ఓ నుయ్యి ఉంది ఇలాంటి విద్యూహాలు మనకి మన సమాజంలో కనపడతాయి ఏమిటంటే నుయ్యి ఉంటుంది దానికి వాళ్ళు ఉండదు నేలబ నేలబారు ఉంటుంది పేరు కూడా అదే నేలబారు అని పేరు నేలబారు నుయ్యి ఉండకూడదు అలా ఉండకూడదు దాని చుట్టూ వాళ్ళు ఉండద్దా దారి పెట్టే వాళ్ళు ఉండద్దా ఉండదు నేలబారు ఉంటుంది ఎంత ఎంత దురదృష్టం దాంట్లో ఎవడం దారి పడతాడు ఈ మధ్యన బోరుబావులు కూడా అలాగెంతో చాలా కష్టాలు మోస్ట్ కేర్లెస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ దాంట్లో పిల్ల పడిపోయి పడిపోతే అందరూ గగ్గోలు హెల్ప్ హెల్ప్ అని గగ్గోలు అక్కడ ఒక జల్ మ్యాన్ ఉన్నాడు లేదా ఊరికే హెల్ప్ హెల్ప్ని అల్లరి చేసేవాళ్ళు దొగ్గోలు పెట్టి వాళ్ళు చూడ్డానికి వచ్చేవాళ్ళే తప్ప యూత్లో దూకివాడు ఎవడూ ఉండడు ఊరికే చూడ్డానికి ఏమైంది ఏమైంది చూడడానికి మాత్రం జనం గుమికి కూడతారు కూడా ఏ పని చేయాలన్నా అడ్డు కానీ వాళ్ళలో అంతమంది గుమి వాళ్ళలో ఒకడు జంప్ చేయొచ్చు కదా చేయడు జంప్ ఎక్కడ చేస్తారండి మోఖాలని ఎప్పుడు ఉంటే గురుగుడి ఉత్సాహమే తప్ప జంపు చేసి వాడు ఎవరో ఉండడు సరే ఓ యంగ్ మ్యాన్ వాడు జంపు చేశాడు ఏదప్పు కూడా ఉన్నాడు జంపు చేశాడు చేస్తే జంపు చేసి ఆ జుట్టు పట్టుకుని పైకి లాగాడు ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఓ నిత్యనికి తాడు కట్టి దింపుతారు ఆ పిల్లని పైకి తీసుకొచ్చాడు అగో ఆ పని కిందకు దుమ్ముకుట ఎవరినో రక్షించటం కోసం క్రిందకు దుమ్ముక్కుట దాన్ని అవతారము అవ అంటే కిరందకు తార ధూమిప్పుట నీచే కూనా అని హిందీలో చెప్పాలంటే అవతారము అంటే నీచే కూద్దునా కిరందకు దూమిప్పుత ఆ విధంగా ఈశ్వరుడు కిరందకు ధూమిప్పుతాడు అంటే మామూలు సినిమా వాడైతే ఏం చేస్తాడంటే ముందు వైకుంఠం చూపిస్తాడు మేఘాలో అక్కడి నుంచి ఆ మేఘాల నుంచి గడ దిగితో కిందకు అలా చూపిస్తాడు సినిమా వాడు కానీ ఇట్ కెనాట్ బీ లైక్ దాట్ ఆబ్వియస్లీ ఇట్ కెనాట్ బీ లైక్ దాట్ ఎందుకంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు వైకుంఠంలోకి వచ్చిన పెద్ద ఆయన కాదు కదా సర్వ పెద్ద ఆయన అయితే ఇంకా దుమకలేడు కూడా ఇవాడి దాని పెద్దవాడే మోకాలు రెట్లు వచ్చి ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కాబట్టి ఇక్కడ దుమకడము అంటే క్రిందకు దుముకుట అనగానేమి అంటే అర్థమేటో తెలుసునండి క్రిందకు దుముకుట అంటే కాలమునకు అతీతమైన వాడు కాలము యొక్క పరిధిలోనికి వచ్చుట కాలానికి అతీతుడు కానీ ఆయన ఇప్పుడు కాలము యొక్క పరిధిలోకి వస్తాడు ఎలా వస్తాడు పుట్ పుడతాడు పుట్టుట అంటే కాలము యొక్క పరిధిలోకి వచ్చాడనమాట అజోపి సన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయ అజోపి సంభవామి ఇవన్నీ పారాడాక్సెస్ అంటారు వైరుధ్యపులు పుట్టుకలేని వాడమే అయినను పుడతాను ఆత్మ మాయయ నా మాయ చేత పుడతాను ఎలాగండి అయితే పుట్టుక లేనివాడవ్వాలి లేకపోతే పుట్టుక గలవాడవ్వాలి ఇదేమిటి రెండు ఎలాగా చూడండి కాలము కాలము మిథ్య అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అజహ పుట్టుకలేనివాడము కాలము యొక్క పరిధిలోకి వచ్చుట కాలమును సత్యముగా స్వీకరించటము పారాడైం చేంజ్ అంటారు దాన్ని కాలమును సత్యముగా స్వీకరిస్తే పుట్టినవాడు సో పుట్టుక లేనివాడు పుట్టుట అది కిందకి దిగడం అది పుట్టుక లేనివాడికి పుట్టుక అంటే అది పుట్టుట అంటే బాగుంది డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఈ చిన్నపిల్లలకి నీకు డేట్ ఆఫ్ బర్త్ లేదని చెప్పి ఏడుస్తారు కూర్చుని వాళ్ళు ఎందుకో తెలిసిన స్కూల్లో అందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది నాకు ఒక్కరిగా లేదా అని ఏడుస్తారు యుఎస్లో డెడ్ హాఫ్ హాఫ్ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చేస్తారు అంటే ఇయర్లీ ట్వైస్ డేట్ ఆఫ్ చేస్తారు ఆరు మాసాల పుట్టినరోజు ఒకటి చేస్తారు ఆరు మాసాలకు ఒకసారి రోజు చాకలెట్లే ఎందుకంటే మీకు వంద మంది విద్యార్థులు ఉంటారు స్కూల్లో ఎవడో ఒకడు పుట్టినరోజు ఉంటాడు చాకలెట్ పుట్టుకొస్తూ ఉంటాడు వంద మంది ఉంటారు ఈ కొన్ని ఫ్యామిలీస్లో ఈవేళ మా బావ పుట్టినరోజు రేపు మా అట్ట పుట్టినరోజు వెళ్ళి మా మరుదలు పుట్టినరోజు అలా పోతూ ఉంటుంది ఎంతో సరదాగా కూడా ఉంటుంది చాలా సరదాగా ఉంటుంది చక్కగా మంచి రుచ్యములైనటువంటి పదార్థములు అన్నీ తర్వాత డయాబెటీస్ వస్తే ఎక్కువ గోళి వేసుకోవచ్చు ఏమైంది వస్తే గోళీ వేసుకోవచ్చు ఇలాగే వస్తుంది డయాబెటీస్ ద మోస్ట్ డేంజరస్ డిసీజ్ కానీ చాలామంది ఏమనుకుంటారు అది రోగమే కాదనుకుంటా డయాబెటీస్ రోగమే కాదు అది గోళీ వేసుకోవచ్చుగా అని ఇవే కాబట్టి పుట్టినరోజు అంత అట్రాక్టివ్గా ఉంటుంది కానీ పుట్టేడు అంటే గిట్టుతాడు అది ఏం బాగుండదు రాముడు కూడా గిట్టుతాడు శంకరాచార్యులు గిట్టుతాడు ఎవడున్నదండి పుట్టేడు అంటే గిట్టుట తప్పనిసరి అయిపోతుంది నేను గమనించలేదు లేకపోతే కొంచెంసేపు వెయిట్ చేసి మత్స్యాదిరవతారైరవతారవత స వసు పరమేశ్వర పరిపాల్యోపభీతోహం అవతారవత అవత కాలమునకు అతీతమైన ఈశ్వరుడు దూగుత క్రిందకు దిగుతాడు అవతారం అంటే క్రిందకు దిగుతాడు డిసెన్స్ దిగడం అంటే ఏమిటి కాలం యొక్క పరిధిలోకి వస్తాడు అంటే ఇప్పుడు పుట్టుట గిట్టుట అనే పరిధిలోకి వచ్చేస్తాడు ఎందుకంటే అలా కాను పుట్టుక లేని వాడికి ఈ ప్రారంభం ఏమిటి పుట్టుట గిట్టుట అవత రక్షించటం కోసం అదే అవతారణ యొక్క ప్రయోజనం అవత తవత అవ్వత ఎవరిని రక్షిస్తాడు భూమండలాన్నే రక్షిస్తాడు ఎప్పుడు భూలోకాన్నే రక్షించాల్సి వస్తుంది ఇంకా దేన్ని రక్షించక్కర్లా భూమండలాన్ని రక్షిస్తే ఇంకా మిగతా మండలాల్లో మనకి తెలిసినంతవరకు లైఫ్ కూడా లేదు మార్క్స్ మీద ఎక్కడా లైఫ్ లేదు మరి స్వర్గాది లోకాల్లో లైఫ్ ఉందంటే వాళ్ళని రక్షించేంత అర్జెన్సీ లేదండి ఇది ముందు మన రక్షించడం ఇష్టం కాబట్టి ఎల్ల కాలముల ముందు భూమిని రక్షిస్తూ ఉంటాడు ఆ రక్షించడంలో భాగంగానే అవతారమును స్వీకరిస్తాడు మీకు తెలుసా మా చిన్నప్పుడు నాటకాలు వేసి హై స్కూల్లో నాటకాల ప్రభుత్వంలో ఉండేవి యానివర్సరీ దాంట్లో ఏదో నాటకం చాణక్య నాటకం కాలేజీల్లోనూ అక్కడ హై స్కూల్లో కూడా ఉంటుంది చాణక్య అంటే ఈ విద్యార్థులు కొంతమందిని సెలెక్ట్ చేస్తారు కదా చంద్రగుప్త మహారాజు నేను వేస్తానంటాడు కాదురా నువ్వు చంద్రగుప్త మహారాజు వేయొద్దు దానికి తగవు నువ్వు బక్కగా ఉన్నావు నువ్వు రాక్షసుడు వెయ్యి రాక్షసులేదా అది పేరు అంటే నేను రాక్షసుడు వేయి నాకు వద్దు అంటాడు నీకు తెలుసా ఇది ఇంకొకడు ఉంటాడు నేను చాణక్యులు వేస్తాను కావచ్చు నాకు పేరు కూడా ఉందండి నేను చాణక్యుడు వేస్తాను నువ్వు చాణక్యుడు ఏమిటిరా నేను ముఖంలో ఎక్కడ కళ నీ మొహం లేదు నువ్వు బక్క తీసుకున్నావు నువ్వు కాదు జానచ్యుడు కొంచెం పుష్టిగా ఉండాలి జానచ్యుడు నువ్వు వద్దంటే ఎవరికి మొహం పెడతాడు అంటే వేషం వేసేదానికి కూడా చాయిస్తాను అలాగే మీరు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అలా ఉన్నారనుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా అంతే ఇప్పుడు నా హీరో ఉంటాడనుకోండి వాడు విలన్ వేడు హీరో ఉంటే విలన్ వేడు ఎన్టీఆర్ విలన్ వేడు ఒకవేళ ఏ కార్మికు వేస్తే ఆ విలన్ హీరోగా మార్చి వేస్తాడు చూశారు ఆ సైకాలజీ ఐఎం నాట్ సేయింగ్ అయిన్ ఎంత ది సినిమా ఇండస్ట్రీ ఐఎం సేయింగ్ ఇవ్వట్ ది హ్యూమన్ సైకాలజీ రావణాసురుడు పాత్ర వేయడు వేసేమడుకు రాముడు హీరోయే అక్కడ రాముడు ఎవడో ఎవడో ఎవడో ఒకడికి ఏదో వేయిస్తారు కొద్ది ఇంపార్టెంట్ కదా రాముళ్డే ముఖ్యం కీచకుడు వేయడు వేసేమడుకు ఏదో పెడతాడు మతలం అక్కడ కీచకుడు కూడా షుడ్ లుక్ గుడ్ అలాగే భగవంతుడు కూడా సరే అవతారం వెళ్తామని మంచి రాజ రాజుగారి అవతారమే రావచ్చుగా అలా చేస్తుంది నేను మనిషి అవతారమే తప్ప నేను పశువు అవుతారం నాకొద్దు అంటాడా నాకు ఫలనా యాక్షన్ నా వద్దు అన్నట్టుగా అంటాడా అండవు ఎందుకండో తెలుసిన అన్ని ప్రాణులు ఆయన దృష్టిలో సమానమే కాబట్టి నేను రాముడుగా అవతరిస్తాను కృష్ణుడిగా అవతరిస్తాను తప్ప పందిగా నేను అవతరించాను అండవు అవతరిస్తాను వరాహ రూపంగా కూడా అవతరిస్తాను ఎందుకంటే మన దృష్టిలో వరాహం అయోగ్యమైన కానీ ఆయన దృష్టిలో వరాహము కూడా అయోగ్యం కాదు సమదృష్టి వరాహం అంటే ఏంటో తెలిసిన వైట్ బోర్ సేమ ఒప్పందండో శ్వేతవరాహ కల్పం ఇప్పుడు ఉన్నది శ్వేతవరాహం సో కాబట్టి వైట్ బోర్ కింద అవతరిస్తాడు వైట్ బోర్ ఈజ్ నాట్ ఏ వెరీ సేక్రెడ్ యానిమల్ అని కానీ ఆయనకి అన్నీ సేక్రెడే ఈశ్వరుడు పశువు కింద కూడా అవతరిస్తాడు అలా అవతరించడంలో సకల పశుపక్ష్యాదుల ఎందు కూడా నేనే ఉన్నాను అనే లోకానికి ఒక సందేశం ఇస్తే దీన్ని మీరు సెమిటిక్ రిలిజియన్స్తో పోల్చి చూసినట్లయితే దిస్ యాస్పెక్ట్ ఆఫ్ ది రిలిజియన్ దిస్ ఇస్ ఆల్ రిలిజియన్ బట్ సెమిటిక్ రిలిజియన్స్తో పోల్ పోలిస్తే వెరీ సుపీరియర్ ఇన్ దాట్ పశుపక్ష్యాదులు కూడా అదే ఈశ్వరుడు గలడు అలాంటి సెమిటిక్ రిలిజియన్స్లో పశుపక్ష్యాదులు అంటే అసలు ఆత్మే లేదంటే ఆత్మలు ఏదని ఇస్తే అవుతుందో తెలిసినా హింస చేయొచ్చు అని మనం ఇలా థిరీ చెప్తాం కానీ ప్రాక్టికల్ అలా ఉండదు ప్రాక్టికల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మీకు పాశ్చాత్య దేశాల్లో నాన్ వెజ్ వెజిటేరియనిజం ఉంటుంది దే ప్రాక్టీస్ వెజిటేరియనిజం వెజిటేరియనిజమే కాదు వేగనిజం వేగన్ అంటే పాలు పెరుగు మొదలైనవి కూడా తీసుకోవాలి వేగన్ పశువుకి సంబంధించింది ఏదైతే ఉన్నావు పాలు పెరుగు ఏమీ ఉండదు దే ఆర్ కాల్డ్ వేగన్స్ పాలు పెరుగు మాత్రం తీసుకుంటే వెజిటేరియన్స్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు దే ఆర్ గుడ్ నెంబర్ వాళ్ళు ఎంత గుడ్ నెంబర్లో ఉన్నారంటే మెక్డానల్డ్ వరల్డ్ ఫుడ్ చైన్ ఇటీస్ మెక్డానల్డ్లో ఒకప్పుడు బర్గర్ అంటే నాన్ వెజ్ బర్గరే బర్గర్ మీన్స్ నాన్ వెజ్ దానికి మళ్ళీ రెండు ఉన్నావు ఇంకా బర్గర్ కానీ ఇప్పుడు వెజ్ బర్గర్ అని ఒకటి వచ్చింది వెజ్జీ బర్గర్ బాగుంటుంది అలాంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే తిండి తిప్పలు లేకపోతే వాళ్ళు వెజ్జీ బర్గర్ పట్టుకొస్తారు దాని విషాలు రైట్ ఆ టేస్టింగ్ మీరు అలవాటు పడాలి వెజ్జీ బర్గర్ తర్వాత ఒకప్పుడు సబ్వే అని ఒక చైన్ ఉంది సబ్వే అంటే అసలు వెజ్ మాట వాడే ఎరగడు సబ్వే ఈ రోజుల్లో సబ్వేలో మీకు వెజ్జీ బర్గర్స్ దొరుకుతాయి వెజిటేరియన్ బర్గర్స్ దొరుకుతాయి వాళ్ళ బర్గర్స్కి సబ్మెరీన్స్ అని పేరు సబ్ మెరీన్ ఈ సబ్మే వాడి బర్గర్కి సబ్ కదా సబ్ అది సబ్మెరీన్ ఆకారంలో ఉంటుంది వాడు సబ్మెరీన్ రెండు సైజులు సబ్మెరీన్లు ఉంటాయి బిగ్ సైజు సబ్మెరీను స్మాల్ సైజు సబ్మెరీన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే వాడు వెజిటేరియన్ చేసిస్తాడు అండ్ దెన్ ఇన్ పిజ్జా హట్ దెర్ ఈజ్ ఎ వెజిటేరియన్ పిజ్జా దాని అర్థం ఏదో there is a vegetarianism so much vegetarianism in western countries and then vaalu pashuna champinaapudu ah mercy killing chesthar pashu ge roppu kadigettla champaru pashu ge roppu kadigettla champite it is illegal and also immoral they don't do that pashu ge nuppu lekundane champutaru champi varaku kuda dani happy ga chebutaru క్షణంలో దాన్ని నొప్పి తెలియకుండా చూపుతాం మనం ఏం చేస్తాం మన రిలిజియన్లో తల గొప్పది కానీ మన సమాజ జీవనం ఎలా ఉంది ఇండియన్ సొసైటీ టూ థర్డ్స్ నాన్ వెజిటేరియన్ నో దాట్ టూ థర్డ్స్ నాన్ వెజిటేరియన్ ఆల్ బుద్ధిస్ట్ కంట్రీస్ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ థాయ్లాండ్ హండ్రెడ్ నాన్ వెజిటేరియన్ బ్యాంకాక్ ఫుట్పాత్ మీద నడుస్తుంటే ముక్కు మూసుకుని పూజ స్వామిజీ అన్నారు సార్ కాట్లో వెళ్తుంటే మెగ్గాళ్ళు వచ్చిందంటే ముక్కు మూసుకోవాలనేవారు మెగ్గాళ్ళు కానీ సబ్వే కానీ వస్తే ముక్కు మూసుకోవాలని వారు అంటే ఏదో ఒక స్మెల్స్ వస్తాయని ఇప్పుడు అలా లేదు పరిస్థితి చైనా హండ్రెడ్ పర్సెంట్ సో మీరు యూ కెనాట్ జడ్జ్ సొసైటీస్ లైక్ దాట్ కాబట్టి నేను వైపు నుంచి చెప్తున్నా మన ధర్మంలో పశుపక్షాదు కూడా ఈశ్వరుడు ఉన్నాడు వేరే సెమిటిక్ రిలిజియన్స్లో వాళ్ళు ఆత్మ లేదని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేశారు ఇట్ ఈజ్ అన్ ఇంజస్టిస్ టు ది యానిమల్ లా ఇఫ్ అన్ని నేను చెప్పానా కానీ ఇన్ ప్రాక్టికల్ సిచ్యువేషన్లో ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ది అదర్వే ఎనీవే ఐ మేడ్ అన్ అబ్జర్వేషన్ ఐ డోంట్ మీన్ ఎనీథింగ్ అదర్ దాన్ దాట్ ఒకవేళ రిలిజియస్ ప్రిన్సిపుల్కి సొసైటీ మీద ఇంపాక్ట్ ఉన్నట్లయితే మన దగ్గర వెజిటేరియనిజం అది కొంత ఎక్కువ ఉండాల్సి ఉంటుంది ఆ తర్వాత పశువులను మెర్సీ కిల్లింగ్ అనేది వీళ్ళు నేర్చుకుని ఉండాల్సి ఉంటుంది ఎన్నో మెర్సీ కిల్లింగ్ మోస్ట్ మెర్సీలెస్ కిల్లింగ్ చేస్తారు రెండు పక్కన నిలబెట్టి దాన్ని చంపుతాడు మోస్ట్ మెర్సీలెస్ కిల్లింగ్ కాబట్టి ఇదంతా కూడా ఇది ఆల్ అనదర్ టాపిక్ ఇట్ సోషల్ డైనమిక్స్ ఆర్ లైక్ దాట్ కమింగ్ టు ది పాయింట్ ఈశ్వరుడు పశు పక్ష్యాదుల రూపంగా కూడా అవతరించడం ద్వారా నేను ఈ సకల ప్రాణుల యొందు నేనే ఉన్నాను అనే ఒక సందేశాన్ని పంపిస్తున్నాడు ఏ ప్రాణి గొప్ప కాదు తక్కువ కాదు ఇప్పుడు కృష్ణావతారం గొప్పదా గొప్పదే మత్స్యావతారం పనికిరాని దాది అది గొప్పదే ఈక్వల్లీ గ్రేట్ వరాహావతారం ఈక్వల్లీ గ్రేట్ ఏమి తక్కువ ఏమి లేదు అని చేత మత్స్యతో మొదలుపెట్టారు మత్స్య అంటే నీటి ఎందు జంతువు నేనే నీటి ఎందు ఉంటుంది నేల మీద ఉంటుంది ఏమిటా జంతువు కు ఇది తాబేలు అది నేనే ఎంఫీబిఎం అంటారు అది నేనే కూర్మ అవతారం తర్వాత నేలపై మాత్రమే ఉంటుంది నీటి ఎందు ఉండదు ఏమిటది వైట్ బోర్డ్ సీమ అది నేనే వరాహావతారం తర్వాత సగం మనిషి పశువును నృసింహావతారం తర్వాత మనుషుల్లో కూడా చాలా క్రూడ్ హ్యూమన్ బీయింగ్ గొడ్డలు పట్టుకుని చంపేస్తా నరికేస్తా కోసేస్తా అంటూ ఉంటాడు క్రూడ్ వెరీ క్రూడ్ హ్యూమన్ బియింగ్ మోస్ట్ క్రూయల్ అండ్ క్రూడ్ హ్యూమన్ బియింగ్ ఆ రక్తం గొడ్డలు పట్టుకుని నేను ఇంతమందిని చంపాను అంతమంది ఇరవై ఒక్కసారి చంపాను అంటూ ఉంటాడు ఏమిటండి గొడ్డలు పట్టుకుని ఏమన్నమాట వెరీ క్రూడ్ అండ్ క్రూయల్ కైండ్ ఆఫ్ అవతార దట్ ఈస్ పరశురామ ఆయన పేరే పరశురామ గొడ్డలి రాముడు అని అర్థం ఏదో మా దొంగ రాముడు భలే రాముడు అంటే ఇలాంటివేవో ఉండి ఇంకా అవేవా ఉన్నాయి ఇది గొడ్డలి రాముడు ఎలా పేరు గొడ్డలి రాముడు వినడానికి కూడా ఒళ్ళు జలధరించి ఇట్లా ఉంటుంది అది ఒక వెరీ క్రూడ్ హ్యూమన్ బీయింగ్ ఇది అమీన్ లాడే గారు కూడా దాంట్లో కూడా ఈశ్వరుడేయగలడు ఆ తర్వాత వెరీ రిఫైన్డ్ హ్యూమన్ దే రాముడు అది నేనే వెరీ రిఫైన్ మోరల్ టు ది కోర్ వెరీ అప్రోప్రియేట్ రాముడు ధర్మము అది నేనే తర్వాత ఆనందము జ్ఞానము కలబోసిన అవతారం శ్రీకృష్ణుడు ఫలార్థం చేసుకోవాలి ఆనందము జ్ఞానము కలబోసిన అవతారం శ్రీకృష్ణావతారానికి ఉండే స్పెషాలిటీ రామావతారానికి లేదు రామావతారానికి ఉండే వైశిష్ట్యము అ యునీక్నెస్ కృష్ణావతారానికి లేదు ఇట్స్ ఎ డెవలప్మెంట్ రామా ఈజ్ అూమన్ బీయింగ్ అదే శ్రీకృష్ణ ఈజ్ ఏ సూపర్ హ్యూమన్ డివైన్ హ్యూమన్ ఆనందము జ్ఞానము జగద్గురువు అయిన రాముడు జగద్గురువు కాదు శ్రీకృష్ణుడే జగద్గురు కృష్ణం వందే జగద్గురు రామం వందే జగద్గురు అని అన్నారు సో ఆయన జ్ఞానము తర్వాత ఆనందము రెండు కలబోసిన మూర్తి అది వెరీ సూపర్ హ్యూమన్ డివైన్ హ్యూమన్ అవతారం శ్రీకృష్ణుడు ఆ తర్వాత డివైన్ ఇట్ సెల్ఫ్ డివినిటీ ఇట్ సెల్ఫ్ ఉపేంద్ర అవతారం దేవతారూపంగానే అవతారం సో ఈ విధంగా మీరు మత్స్యం దగ్గర మొదలుపెట్టి ఉపేంద్ర దాకా వెళ్ళే ప్రతి మొత్తం అన్ని లెవెల్స్ ఆఫ్ లైఫ్ ఫామ్స్ కవర్ అయ్యాయి అన్ని లైఫ్ ఫామ్స్లోనూ ఆయన అవతరించారు అవతరించిన ప్రతిసారి రక్షించుటయే పరమ లక్ష్యంగా దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన పరమాత్మ దేశకాల పరిచ్ఛున్నుడుగా దిగి వచ్చినాడు ఈ మత్స్యావతారాన్ని మొదలుపెట్టారు మత్స్యతో మొదలు పెడతారు దట్ ఈస్ ది రవల్యూషన్ ఆ ఇవల్యూషన్ క్రమంలో చేపతోటి మొదలు పెడతాను శంకర్లు కూడా అలాగే మొదలుపెట్టారు బైబిల్లో బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఏంటో చదవాలని నేను అనుకున్నాను నాకు టైం కుదరక గుర్తు లేక నేను చదవలేను నోవాక్ అని ఒక ఎపిసోడ్ ఈ నోవా సార్క్ హాలీవుడ్ మూవీ కూడా వచ్చింది నేనేటో ఇన్ని రకాల మూవీలు చూశాను అది మిస్ అయ్యాను ఎలా మిస్ మిస్ అయ్యాను దాంతో ఏమైంది ఈ నోవాస్ ఆర్క్ అనేది నాకు అన్నో టాపిక్ కింద మిగిలిపోయింది నేను గూగుల్ తీసి చూసి చదువుదామని అప్పుడు నాకు మర్చిపోయాను మీలో ఎవరికైనా దాని గురించి తెలుసు ఉండచ్చు నేను చదువుతా ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు చదువుతాను నోవా సార్క్ అది మత్స్యావతారం అది మన మత్స్యావతారం గాతే అలా ఈ సిల్క్ రూట్ అనుకుంటుంది ఆ సిల్క్ రూట్ ద్వారా పైనుంచి జోర్డాన్ అక్కడికి వెళ్ళి సిల్క్ రూట్లో అంటే ఆఫ్ఘనిస్తాన్ జోర్డాన్ అలా పోతుంది ఇరాన్ ఆ రూట్లో మనం మర్చెంట్స్ వెళ్ళేవారు మత్స్యంతో పాటు పండితులు కూడా వెళ్ళేవారు అటు నుంచి ఇటు వచ్చేవారు ఇటు నుంచి అటు వెళ్ళేవారు ఆ వెళ్ళడంలో ఈ మత్స్యావతార గాథ అక్కడికి వెళ్ళింది ఈ నోట నోట ఆ గాథ నోవాక్ గాథ కింద తయారైంది నోవా సార్క్ కూడా సేమ్ అస్ మత్స్యావతారం అని ఊరికే నేను మీకు రఫ్గా చెప్పాను అది నోవా సార్క్ మత్స్యావతారం ఏంటో తెలుసిన ఎగ్జాక్ట్ క్యూటీ సార్ ఎగ్జాక్ట్లీ టు ది వరల్డ్ ప్రళయం వస్తుంది బోట్ ఉంటుంది సత్యమృతుడు అనే మహారాజు ఉంటాడు ఆయన ఏం చేస్తాడంటే మొక్కల స్పీషీస్ శాంపుల్సు పశువుల శాంపుల్సు మహర్షులు మునిగిపోకుండా జ్ఞానం కోసం ఇవి పోగేసా బోట్లో పెట్టుకుంటాడు మొత్తం అంతా మునిగిపోతుంది ఆ బోటు మాత్రం ఉంటుంది ఆ బోటుని ఒక చేప లాగుతుంది అది ఆ చేపకు ఒక కొమ్ము ఉంటుంది ఏకశృంగ ఏకశృంగాయ విద్మహే మహామత్స్యాయ ధీమహి తన్నో విష్ణు ప్రచో తన్నో ఏమండి తన్నో మీరు వచ్చినది తన్నో విష్ణు ప్రచోదయ అతను గుర్తున్నారు తన్నో మత్స్య ప్రచోదయ అత అది గురించే తన్నో మత్స్య ప్రచోదయ మంచి మంత్రం ఇది మత్స్యావతారానికి చెందిన మంత్రం అలాగే వరాహావతారము వరాహావతారం చాలా వెరీ వెరీ ఎనిగ్మాటిక్ ఎనిగ్మాటిక్ ఇస్ ది వర్డ్ వెరీ ఎనిగ్మాటిక్ అవతార అంటే ఏమిటో అర్థం కాదు యజ్ఞవరాహము అంటారు అంటే యజ్ఞస్వరూపుడు అయింది అంటే యజ్ఞాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ లిస్టు వేసి వరాహము యొక్క అంగాలకి కనెక్షన్ చాతుర్మాస్యము అని ఒక యజ్ఞం ఉంది అదే అది వరాహ అవతారానికి కాళ్ళు అగ్నిష్వోమము ఇంకో యజ్ఞం అది వరాహవతారానికి ముక్కు అంటూ ఇలాగ యజ్ఞ అని పేరు భాగవతంలో వర్ణిస్తారు వరాహ పురాణమే ఉంది వరాహ అవతారాన్ని బాగా పురస్కారం సో ఈ విధమైనటువంటి సకల అవతారముల ద్వారా సకల ప్రాణమయందు ఒకే ఈశ్వరుడు ఉన్నాడు అనే సత్యాన్ని లోకానికి ప్రకటిస్తూ అవతారములన్నింటినీ ఎత్తుట ద్వారా సకల ప్రాణులను రక్షిస్తూ నీ వల్ల చేసినావుసారి అందాము పరమేశ్వర ఓ పరమేశ్వర సంబోధన పరమేశ్వర అంటే ఈశ్వరులు చాలా మంది ఉంటారు ఓ ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్ ఈశ్వరుడు ఓ గ్రామానికి సర్పంచ్ ఈశ్వరుడు వీళ్ళందరూ ఈశ్వరులే ఈశ్వరులందరికీ ఈశ్వరుడు కనుక ఆయన పరమేశ్వర హే పరమేశ్వర మత్స్యాది మత్స్యము మొదలైన అవతారై అవతారములతో అవతారవత క్రిందికి దిగి వచ్చే స్వభావము గల ఈ భవత దొరికిందా మీకు కింద రెండో లైన్లో ఉన్నాయి అటువంటి నీచేత సదా ఎల్ల సర్వకాలముల ఎందు వసుధాం భూమిని అవత రక్షించే భవత నీచేత పరిపాల్య అహం నేను పరిపాల్య పాలించబడవలను ఇదొక ఇదొక యునీక్ ప్రజెంటేషన్ యునీక్ టైప్ ఆఫ్ ప్రార్థన భక్తిశాస్త్రంలో మీకు కనబడుతుండే అది ఎలాగంటే ఇప్పుడు నావికుడు ఉంటాడు బోటు పెట్టుకుని నావికుడు ఉంటాడు మనం వెళ్ళి నన్ను ఈ ఈ కాలము దాటించు అని అంటే వాడు ఆ నావికుడు నేను ఇందు కాలం ఎందుకు దాటిస్తాను నేను కాలువ దాటించను నిన్ను దాటించను ఎవరిని దాటించను నాకు అదే పని అన్నాడు అనుకోండి అంటే ఏమంటామా ఏమండి అలా మాట్లాడతారు బోటు పెట్టుకున్నారు కాలువ ఉండిని నా బోటులో కూర్చుని నావి కూర్చుని ఉన్నావు కదా నావి కూడా వెళ్ళి బోటు దాటించాలంటావేమిటి నావి కూడా బోటు దాటించాల్సిందే కాలువ దాటించాల్సిందే ఎందుకు దాటించాలంటే నాకు అవసరం నేను ఇప్పటి వెళ్ళాలి నీ దాటించడం దాటుట కాలవన దాటుట నా యొక్క అవసరము కాబట్టి మన జరిగే ఉపకార్య ఉపకారకాంక్ష కుదురుతుంది ఉపకారం చేసేవాడవు నేను ఉపకారము పొందదగ్గవాడను చే ఉపకారం దూయికి అని మీరు డిమాండ్ చేయొచ్చు అలాగే ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు శంకర్ ఏమయ్యా పరమేశ్వరుడవు ఆయా సందర్భాల్లో అన్ని రకాల అవతారాలు ఎత్తుతావు పైగా అవతారాలు ఎత్తిదేమో రక్షించడం కోసమే అవతారాలు ఎత్తుతావు ఇదిగో నేనున్నాను ఇక్కడ నాకు రక్షణ అవసరం నేను భయంతో చూస్తున్నా ఇక్కడ ఈ సంసారాన్ని వేదలేక భయంతో నేను చాలా కష్టపడుతున్నా తర్వాత ఈ సంసారికంలోని ఈతి బాధలతోటి సతమతమవుతున్నా మరి నువ్వేమో రక్షించేవాడవు నేను రక్షణ కావలసిన కమా ప్రొటెక్ట్ మీ అని డిమాండ్ చేస్తాడు భవతా పరిపాల్య అది వస్తున్నాను సో భవత పరిపాల్య నీ చేత నేను తప్పనిసరిగా రక్షింపదగిన వాడను అని డిమాండ్ చేయటం ఈ డిమాండ్ చేసేది ఆయన ఏమండి మీరు పరిపాలించమని డిమాండ్ ఎలా చేస్తారు అది ఆయనకి ఏదో జీతం మీరు ఏమన్నా డిమాండ్ చేయటానికి చూడండి ప్రేమలో డిమాండ్ చేసే హక్కు ఉంటుంది తల్లిని పిల్లవాడు డిమాండ్ చేస్తుంది డెవలప్తాడు మళ్ళీ డిమాండ్ చేస్తాడు ఇది ప్రేమ యొక్క లక్షణం అది కనుక నేను భక్తుడను నీకు ప్రియుడను యోమే భక్త సమే ప్రియ నేను భక్తుడను అంటే నాకు నీపై ప్రేమ గలదు ఆ కారణంగా నీకు నాపై ప్రేమ కాబట్టి ఆ ప్రేమ ఆధారంగా చేసుకుని నేను డిమాండ్ చేసుకున్నాను నీవు నన్ను తప్పక రక్షించి తీరాలి అవును రక్షించిది ఎవరిని భయపడుతున్న వారిని రక్షించాలి నీకేం భయం నువ్వు బానే ఉన్నావు కదా అంటావేమో అయ్యో నాకే భయం భవతాపభీత అహం నేను భవతాపభీత భవ సంసారమనే రోగము యొక్క తాప జ్వరము జ్వరము వలన ీత భయపడిన వాడను అవునా విషజ్వరం అంటే చాలా భయం వేస్తుంది విషజ్వరము అంటే భయం వేస్తుంది భీముడికి విషజ్వరం వచ్చిందనుకోండి అలా మంచం మీద అడుగు తీసి అడుగు వేయలేడు విషజ్వరం వస్తే ఆ పేదల ఉన్న విషజ్వరం టైఫాయిడ్ తర్వాత వైరల్ ఫీవర్స్ మలేరియల్ ఫీవరు ఎన్నిన్ని డేంజరస్ ఫేవర్స్ అండి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వస్తున్నాయి అంచేతనే కంగారు పడి ఉంటే తీర్థాలు ప్రసాదాలు ఉంటే అలా తీసేసుకుంటూ కంగారు పడిపోకూడదు కొంచెం ఫంగస్ లాంటిది ఏదైనా ఉంటే కొంచెం శోచ్ సమజిక పాము పడానా అనేది విన్నాను ఆ విధంగా కాషస్గా ఉండాలి తీర్థం ప్రసాదం ప్రసాదం అంటాడు ప్రసాదం పెడతాను రా అంటాడు ఉంచు ఇప్పుడు తినే టైం కాదంటారు అయ్యప్ప ప్రసాదం అని పట్టుకొస్తుంది అది చూస్తే ఎలా ఉంటుందంటే తారు కొంచెం డబ్బాల తీసుకొచ్చాడా అన్నట్టుగా నల్లగా ఉంటుంది అయ్యప్ప ప్రసాదం అంటాడు అంత నల్లగా ఉందంటే అవునండి అది అయ్యప్ప ప్రసాదం అలాగే ఉంటుంది అంటాడు ఇప్పుడు ఏంటి పట్టితే అయ్యప్ప ఇది అలా ఉంటుంటుందా దాని ముఖం చూస్తే నాకు గవ్వులు లోట్లో వేసుకోవాలి అనిపిస్తుంది లడ్డూ ప్రసాదం ఉంటాయి ఓసారి పొరపాటునే లడ్డూ కొట్టే కొంత భ్రాలుతుంది ప్రసాదం సరే లడ్డూ మీద కొంత భ్రమ ఉంది కొంచెం లోటు తీయగా ఉంటుంది కదా అని ఆ పెట్టాల సరే వాడు స్వామి చేయబెట్టాడు కదా నేను పెట్టాడు ఇప్పుడు ప్రసాదం నేను ఇంత మొక్క లేకుండా నాకు అంత అవసరం లేదో దాంట్లో ఒక సగం ఉంటే కూడా చాలు ఊరికే భ్రమ పడ్డందుకు అంత మొక్క పెట్టాడు ఆ చేతిలో ఇప్పుడు పారేయడానికి ఇది లేదు ప్రసాదం అందరూ అందరూ చూస్తున్నప్పుడేనా ఎవరో లేకపోతే ఏదో చేస్తాం సో అప్పుడు ఇంక చేసి దేని లేక ఆ నొట్లో రామ రామ రెండు రోజులు కష్టమే నొట్టు పుట్టి ఎంత కష్టపడాల్సి వచ్చింది రాత్రి దగ్గు ఇంకా అప్పటి నుంచి ప్రసాదాలు అనేవి సెరీ కాసాస్ తీర్థం కూడా అంటే తీర్థం అంటాడు ఏమిటంటే అలాగే సస్పెన్షన్లా ఉంది అది ఏదో తెల్లగా ఉంది ఏమిటంటే అవునండి పాలాభిషేకం చేసి పాలాభిషేకం సమాసం తప్పు సమాసం నేను దుష్టల్లా వదరు తప్పు అలా వీరు గురించారు దుష్ట సమాసే పాలాభిషేకం ఏమిటి పాలతో అభిషేకం అన్నారు లేకపోతే పాల అభిషేకం ఈ తెలుగు పదాన్ని నా సంస్కృతి పదంతో సంధీలు సమాసాలు చేయడానికి వీలు లేదు అలాగా పాలాభిషేకం ఇంకొకటి అంటాడు నెయ్యాభిషేకం అంటాడు సమాసం సంధి నెయ్యాభిషేకం సంధి అలా కుదురుతుంది నెయ్యితోటి అభిషేకం మా మా చెర్ల విధులు గారు చెప్పారు నా ఆవిడ కారులు కూర్చుని ఇంకా ఆవిడ కొట్టి పోసేస్తారు మనకి మాట్లాడడానికి టైమే లేదు ఇంకా ఆమె చెప్పారు దీని వాళ్ళు తట్టుకున్నాడండి రాయి అయిపోయి ఉన్నాడు నెయ్యి అభిషేకం ఏమిటండి నెత్తి మీద మీకు కూర్చోబెట్టి నెయ్యి పోస్తాను ఎలా ఉంటుందో చూస్తాను ఆ నెయ్యి రాగిస్తే మా దగ్గర నూట ఉన్నారు మేము భోజనంలో పప్పు వనరుల్లో వేసుకుంటాం కానీ దేవుడు నెత్తి మీద పోస్తావు తీసుకెళ్ళి అని ఆవిడ కోప్ప ఆవిడ ఫిలాసఫీ ఆవిడ ఐ లైక్ నిజ అభిషేకం అభిషేకం చేసి అది లేలాగా పట్టుకొచ్చి తీసుకొచ్చి ప్రసాదం కాబట్టి దమ్మని కంగారు పడి మీరు నోట్లో వేసుకుంటే వాళ్ళు కనుక క్లీన్గా పెట్టకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ మాట నేను రామ్దేవ్ బాబా గారు అన్న తర్వాత ధైర్యం చేసి నేను అంటున్నా రాందేవ్ బాబా గారు ఏమన్నారంటే నేను హరిద్వార్లో కూడా గంగ నీరు నోట్లో పోసుకోను అని చెప్పేసాను హరిద్వార్లో కాశీలో పోసుకుంటా కాశీలో క్వశ్చనే లేదు కాశీలో గంగ నీరు ఆచమన ఆచమన అని అంటారు ఆయన ఆచమన గంగాకా పానేసే ఆచమన నహీకర్తాహు హరిద్వార్మేభి నహీకర్తాహు కాశీలో చేసే పనే లేదు ఎందుకంటే ఎందుకంటే అలా మాట్లాడుతున్నారు అంటే ఆయన అడిగారు ఏమంటే అలా మాట్లాడుతున్నారంటే ఇట్ ఈజ్ ఇంప్యూర్ బైలాజికల్లీ ఇంప్యూర్ బయలాజికల్ ఇండెక్స్ ఉంటుంది కెమికల్ ఇండెక్స్ బైలాజికల్ ఇండెక్స్ ఉంటాయి రెండు విధాలుగా కూడా గంగ పొల్యూట్ అయిపోయింది కాబట్టి ఐఎం నాట్ గోయింగ్ టు డూదట్ అని ఆయన చెప్పారు అది విని నేను ఆశ్చర్యంగా ఆయన మరి ధ్యానం చేసి చెప్పుకుంటారు కదా అలాగా అసందర్భంగా ఎందుకు మాట్లాడతారు ఏదో ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాము కాబట్టి విషజ్వరం అంటే అంత భయం విషజ్వరం రాకూడదు విషజ్వరానికి రాకుండా కాపాడుకోవాలి ఈ సంసారము అనే రోగముంది చూసారా అది విషజ్వరము వంటిది భవరోగము సంసారమే రోగం సంసారం ఉందో ఆసక్తి కామనలు భయాలు అదే రోగం ఆ రోగం పట్టుకుంది ఆ రోగం పట్టుకుందంటే ఇంకా తాపము అంటే జ్వరం తాపం అంటే జ్వరం నేను భరించలేకపోతున్నాను భయపడిపోయి ఉన్నాను కాబట్టి కష్టంలో నన్ను రక్షించేటువంటి తుచి నీదే కాబట్టి ఇంకెందుకంటే ఆలస్యం రక్షించండి అని ప్రార్థిస్తారు సో ది లాట్ ది అక్కడ ఉండే చూస్తున్నాను నేను ది లాట్ ది టు ప్రొటెక్ట్ ది గుడ్ ఎడ్ ఫోన్ ల్ ప్రొటెక్ట్ మీ ది లాట్ ది ఇన్కార్డనేట్స్ మెనీ లైఫ్ ఫార్మ్స్ ది ఇన్కార్డనేషన్ ఆఫ్ శ్రీరామ హైలైట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రైట్ కాండక్ట్ దెన్ శ్రీకృష్ణ ఇన్కార్డనేషన్ సింబలైజెస్ ది సిన్థసిస్ ఆఫ్ లవ్ అండ్ నాలెడ్జ్ ప్రేమ ప్రేమన్నా ఆనందము అన్న ఒకటే జ్ఞానము అవి కలబోసిన అవతారము శ్రీకృష్ణ అవతారము సో ఇది అవతారముల గురించి వచ్చిన మేమోసార్ అందమైన శ్లోకం సార్ రెండవ మత్స్యాదిరవతారై అవతారవత వ పరమేశ్వర పరిపాలేభీతోహం దామోదరణమందిర సుందర వదనరవిందోవిందలధిమనందర పరమం ధరనయత్వమే పరమం వేరు ధర వేరు అంటే ఇక్కడ వనసపై పరమంధరాన్ని కలిపేసేకూడదు పరమం ధరమపనయత్వమే అన్ని సంబోధనలు దామోదర దామోదర అంటే పొట్ట చుట్టూ త్రాడు కట్టినవా కట్టుకున్నవాడా అనర్థం దామ అంటే త్రాడు త్రాడు కట్టినవాడ త్రాడు గలవాడా అంటే అది ఉలూకలలీలను సూచిస్తుంది కట్టు త్రాడు గలవాడా ఈ తాడు అనేది తాడు అనే బేసిస్ తోటి మీకు బృహదారంకంలో ఓ బ్రాహ్మణం ఉంది దాన్ని శిశు బ్రాహ్మణం అంటారు అనేది ప్రారంభమవుతుంది అంటే ఆ ప్రాణస్వరూపుడు పరమాత్మ ఆయనకి అన్నమే దామ ధామ అంటే త్రాడు సో అనే ఆ విధంగా అక్కడ విలక్షణమైన ప్రతిపాదన ఉన్నది ఈ రూకల లీలకే స్పిరిట్ ఎందుకంటే వేదంలో ఉన్న భావ భావములు ఏవైతే ఉంటాయో అవి మీకు పురాణాల్లో అవతారాల రూపంగానూ కథల రూపంగానూ వస్తూ ఉంటాయి మంచి సింబాలిక్గా ఉంటాయి ఆ కథల బేసిక్స్ మీద మరీ తర్వాత కాలంలో అల్లుకొచ్చిన కథలు అధ్వాన్నంగా ఉంటాయి ఏ సందర్భం లేకుండా ఉంటాయి సో ఇదివే ఈ కథలు ప్రతి మహాత్ముడు ప్రొటెస్ట్ చేశాడు నేను ఊరికేస్తున్నాను ప్రొటెస్ట్ చేస్తాను అనవసరం కానీ ప్రతి మహాత్ముడు ప్రొటెస్ట్ చేశాడు వివేకానంద ఓరాత ఏ విట్రబాబు ఈ కథలో నువ్వు దండం పెట్టాడు స్వామి రామతీర్థ దండం కావ్యకంఠ గణపతి కూడా ఒక పెద్ద దండం పెట్టి ఆయన చాలా హార్ష్ కామెంట్స్ పస్ట్ చేశాడు ఈ కథల గురించి కథే బేసిస్గా నీవు మతాన్ని నడిపిద్దామంటే దాని ఇలాంటివే మతానికి ఫౌండేషను వాల్యూ సిస్టమ్ తప్ప కథలు కాకూడదు ఫౌండేషన్ మతానికి ఫౌండేషన్ ఏమి ఉండాలి వాల్యూస్ ఉండాలి ధర్మము దానికి అది మతానికి బలం కథల బేసిస్ మీద నువ్వు ఏం మతాన్ని నడిపిస్తావా అని ఆ రకంగా హిందూ ధర్మంలో దాన్ని ఒక బలహీనతగా ప్రవేశించింది అని మహాత్ములు బాబోయినారు అది అప్పుడప్పుడు నేను గుర్తు ఉంటాను కాబట్టి ఈ ఉలూకల లీల సమ్ కైండ్ ఆఫ్ హింట్స్ ఆఫ్ దట్ లీల మీకు బృహదారంకంలో ఇతర ఆరంజకాల్లో కూడా ఉన్నాయి అది ఈ కథలో బాగా స్పష్టంగా మనకు కనబడుతుంది వెరీ బ్యూటిఫుల్ స్టోరీ ఆ స్టోరీది మనం దాంట్లో నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది ఆ స్టోరీ ఏమిటంటే యశోద పాలు చిలుకుతూ ఉంటుంది యశోద యశోద అంటే యశ దదాతి శ్రీకృష్ణుడికి కీర్తిని తెచ్చిపెట్టింది ఆవిడే శ్రీకృష్ణుడికి కీర్తి ఆవిడ వల్ల వచ్చింది యశోద సో ఆవిడ ఏకద ఒక రోజుని ఏకద గృహకృతి దేశం ఒక ఏకద అంటే ఏకం దాతి ఇది ఏకద ఆ ఏక ఆ పరబ్రహ్మ లోకానికి శ్రీకృష్ణుడు రూపంగా అందజేసింది కూడా ఆవిడ కాబట్టి ఆవిడికి ఏకద అని పేరు ఏకదా వ్యయము ఏకదా ఆకారాంత శ్రీలింగ శబ్దము భాగవతంలో వస్తుంది అనివే ఆవిడ పాలు చిలుపుతూ ఉంటుంది ఈ లోపల పొయ్యి మీద పాలు పెట్టి నిన్నటి పాలు ఇవాళ చిలుపుతూ ఉంటుంది పెరుగు చిలుపుతూ ఉంటుంది పొయ్యి మీద పాలు ఈ పాలు పొయ్యి మీద పాలు పొంగి పొయ్యిలో పడతాయి ఆ టైంకి ఆ మంట కొంచెం తగ్గించుకోవాలి ఆ చెక్కపిల్లి మంట కొంచెం తగ్గించుకోవాలి అయితే ఏదో పిడకల మంట ఏదో ఉంటుంది దాని ఏదో ప్రొటెక్షన్ చేయాలి చేసు చేసుకుంటున్నారు రోజు అలవాటు అయితే ఆవిడ లోపలికి వెళ్ళి ఆ కాగే పాలను కొంచెం సర్దుబాటు చేసుకుని వచ్చే లోపల శ్రీకృష్ణుడు ఈ కొండ పగలవుతాడు ఆ కొండ లోపల వెన్న ఉంటుంది ఆ వెన్న కోసమని ఈ కొండ పగలతాడు పగలగొట్టి తల్లికి తెలిసిందంటే వాయించి వస్తుంది కదా భయపడిపోతారు భయపడిపోయి పారిపోయి ఆ మూల పాత సామాన్లు ఎక్కడో పడేసిన చోట వెనకాల వాకిట్లో బ్యాక్యార్డ్లో వాకిలి ఏదో అంటారు వెనుకనుండే వాకిలియందు ఒక ఈ అటుకులు కొట్టుకునే పులూ కలరు అంటే రోలు చెక్క రోలు రోలు కూడా కావచ్చు కానీ చెక్క రోలు అని నేను అనుకుంటున్నాను ఏమో నాకు గుర్తు లేదు రాతి రోలు చెక్క రోలు భాగవతంలో ఏమైనా ఇచ్చేదేమో తెలియదు గుర్తు చూస్తే తెలుస్తుంది సో దానికి తాడేసి కడుతుంది దానికి కట్టి కదా మాములుగా అలా ఏదో దానికి చిన్నపిల్లాన్ని కట్టేప్పుడు స్తంభానికి కట్టే అక్కడ ఏదో చిన్న వస్తువుకో బండరాయికో దొరికట్టే అక్కడ ఉండిపోతాడు తాడేసి కట్టాలి ఇప్పుడు అదే అవి ప్రయత్నం వీడు అలర్ట్ చేయకుండా తాళ్ళు ఎక్కడ ఉంటాయి ఉంటాయి కదండి చేంతాళ్ళు ఉంటాయిగా ఇంట్లో ఏవో తాడి ముక్కలు ఏవో ఉంటాయి ఇక్కడ ముక్క అక్కడ వ్యవసాయ కుటుంబాల్లో తాడి ముక్కలకు లోటే ఉన్నది అంటే ఈ కొబ్బరి పీచుతో చేసిన తాళ్ళు చేంతాళ్ళు అంటారు అంటే నీటిని తోడే తాడు చేదకు కట్టే తాడు అది చేత తాడు కాస్త దానికి సంధి బాగా తెలుగు సంధిలో వచ్చి ఆ తాడు ఒకడు సంపాదిస్తున్నాడు అంబాయికి ముందు రోటికి కట్టేస్తుంది రోటుకి కట్టేసి ఇటువైపున ఈయన కట్టాలి కడదామని తిప్పుతుంది తిప్పితే ఈయన బొద్దుగా ఉన్నాడు బాగా అది తిని కదా ఆ బొద్దు మూలంగా తాడు కొట్టేది సరిపడదు తాడు కొట్టైతే చూడండి మీరు కొంచెం ఓపెన్ మైండ్తో వెళ్తానంటే నేను చెప్తాను శంకరాచార్యులు ఎవరన్నారో తెలుసినా జీవితంలో సత్యమును తెలుసుకున్నవాడే సత్యమును అన్వేషించి తెలుసుకున్నవాడే కృతార్థుడవును అని చెప్పాడు క్రైస్త ఎవరిన్నాడో తెలుసినా ఏ హ్యూమన్స్ కమ్ టు నో ద ట్రూత్ జన్ ఓన్లీ యువర్ లైఫ్ విల్ బి ఫుల్ఫిల్డ్ అని చెప్పాడు సరిగ్గా బుద్ధుడు ఎవరిన్నాడో తెలుసినా ఓ మానవులాద సత్యమును అన్వేషించి తెలుసుకున్నాడు అప్పుడే మీకు కృతార్థత తగ్గలదు అని చెప్పాడు ఐడెంటికల్ అండి బుద్ధుడు శంకరుడు క్రైస్తు ఐడెంటికల్గా చెప్పారండి అయిపోయింది వాళ్ళు ఆ సత్యాన్ని గురించి ఏవో సూచనప్రాయంగా చెప్పింది ఏదో చెప్పారు మనకి అవైలబుల్ ఉన్నాయి ఆ తరువాతి కాలంలో క్రైస్తు తర్వాత క్రిస్టియానిటీ అనే మతం పోయింది బుద్ధుడి తర్వాత బుద్ధిజం పోయింది శంకరులు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ఒకటే ఈ మతం వాళ్ళు ఏం చేశారంటే ఆ సత్యమును దాన్ని సెక్టేరియన్ ట్రూత్ కింద మార్చారు సత్యం అంటే ఏమిటి దేనికైతే హద్దులు లేవో ఏది సర్వమును వ్యాపించి ఉంటుందో సర్వమును తన ఎందు ఇముడ్చుకోగలుగుతుందో అది సత్యం అవుతుంది కదా ఇప్పుడు బైనామియల్ తీరం చెప్పారనుకోండి మీరు అది అమెరికాలో ఓ రకంగానూ ఆ తీరము ఇండియాలో ఇంకో రకంగానూ ఉంటే సత్యం అవుతుంది అది సత్యం అంటే ఎలా ఉంటుంది భూమ్యాకర్షణ శక్తి ఉందనుకోండి యూరోప్లో నూటన్ ఉన్నప్పుడు బ్రిటన్లో ఓలా ఉంటుంది ఇండియా వెళ్ళేప్పటికి ఇంకోలా ఉంటుంది అలా ఉంటుందా సత్యము అలా ఉంటుంది సత్యం ఎలా ఉంటుందంటే అన్ని కాలములలోనూ అన్ని దేశములలోనూ సమానంగా ఉంటేనే దాన్ని సత్యం అంటారు కాబట్టి వాళ్ళు సత్యాన్ని గురించి చెప్పినప్పుడే భాగవతంలో కూడా సత్యం పరం ధీమహి అని చెప్పాడు ఆయన దాన్ని సెక్టేరియన్ చేయకుండా అలా పెట్టాడు ఆ శ్లోకం అలాగే ధియో యోన ప్రచోదయా అత ఇలాంటి మహామంత్రాలన్నీ కూడా ఆ సత్యాన్ని గురించే ప్రస్తావిస్తున్నాయి తప్ప దానికి ఒక సెక్టేరియన్ కండిషనింగ్ లేని విధంగా వాళ్ళు చెప్పారు ఆ తరువాతి కాలంలో మత మతపరములైన భావనలు మనకి పెరిగినప్పుడు ఇప్పుడు సత్యము అంటే ఏమిటి దేవుడు మేము క్యాథలిక్ అదే సత్యము అయితే క్రీస్తు దేవుడు ప్రొటెస్టెంట్ అదే సత్యము లేకపోతే దేవుడు శంకరుడు శివుడు శంకరుడు మేము ఇదే సత్యము బుద్ధుడు మేము ఇదే సత్యము అలా తయారు చేశారా ఆ సత్యానికి సెక్టేరియన్ నేచర్ వచ్చేసింది చూడండి అది చాలా దురదృష్టకరమైన విషయము నేను ఒక ప్రధానమైన అభిప్రాయంతో ఇది చెప్పే ప్రయత్నం చేశాను ఎనీవే ఈశ్వరుణ్ణి కట్టివేయుట అనేది టాపిక్ అక్కడ ఆ కనెక్షన్ వచ్చినప్పుడు వస్తుంది ఈశ్వరుణ్ణి కట్టివేయుట అనేది టాపిక్ ఈశ్వరుణ్ణి త్రాడుతో కట్టివేయాలి ఏ త్రాడుతో కడతారు భక్తి అనే త్రాడుతో ఈశ్వరుణ్ణి కట్టేయాలి ఆవిడ వెతుకుతోంది త్రాడుని ఒక త్రాడు తర్వాత ఇంకొక త్రాడు ఆ త్రాడు తర్వాత మరొక త్రాడు ముళ్ళు వేస్తోంది కానీ అక్కడ చెప్పిన చిత్రం ఏంటంటే మొదటిసారి త్రాడు రెండు అంగుళాలు తక్కువ పడింది ఆవిడ ఇంకో త్రాడు తీసుకొచ్చి మూడేసింది మూడేసి మళ్ళీ ఈయన పొట్ల చుట్టూ పెడితే మళ్ళీ రెండు అంగుళాలు తక్కువైంది కానీ మొదటిసారి రెండు అంగుళాలు తక్కువైతే రెండోసారి ఎంత తక్కువ అవ్వాలి లెస్ దెన్ రెండు అంగుళాల కంటే తక్కువ తక్కువ కావాలి మళ్ళీ రెండు అంగుళాలే అంటే అప్పుడు మరో త్రాడు మూడేసింది మళ్ళీ రెండు అంగుళాలు తక్కువైనాయి ఆవిడికి అలసట వచ్చేసింది అక్కడ ఆవిడ అలసిపోయే వర్ణించారు ఇంటి పనులతో సతమతమవుతోంది చెమట పట్టేసింది తలలో ముడుచుకున్న పువ్వులు కూడా వాడిపోయాయి జుట్టంతా కూడా ముడి కింద పెట్టుకుని కూడా చెల్లా చెదరైపోయింది ఎలా పడితే అలా ఉంది ఆవిడకి అలసట వచ్చేసింది ఆయాస పడుతుంది ఈ తాడు కట్టడం పూర్తి కాలేదు నేల పాలు పెరుగంతా నేల పాలు చేసాడు అది క్లీన్ చేయించాలి తర్వాత ఆ పొయ్యి మీదేమో పాలు కాగుతున్నాయి ఇంట్లో బోల్డ్ పనులు పొద్దున్న ఎనిమిది గంటలకి ఎలా ఉంటుంది లేడీకి ఈ లోపల వీడిని కడదావన మొదలు పెడితే ఇది తెవలదు మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ ఆవిడ కళ్ళ నీళ్ళు వస్తాయి నేను తట్టుకోలేకపోతున్నాను ఈ ఆవిడ కళ్ళ అప్పుడు నా వల్ల కాదు బాబు వీడికి అక్కడ ఇది విడ్డూరపు పిల్లవాడు అది కళ్ళ నీళ్లు ఇప్పుడు రెండు అంగుళాలు సరిపడుతుంది కాదు ఆవిడ విస్మయం అహా సరపడిందా నేను ఇందాక చూసినప్పుడు సరపడలేదు మరి ఇప్పుడు ఎలా సరిపడింది ఏదో నేనే భ్రమపడ్డాలని నేను కట్టేసింది అక్కడ అది కథ